ప్రార్థించుకుందాం పశుధుర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవ యేసు ప్రభానికి లెక్కలేని వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత కలిడియ రజ పశుధుర ఒక సర్వశక్తి మంత్రుల వందనాలు ప్రభ జీవం దేవానికి వందనాలు తండ్రి మహిమ ఘనత ప్రభావ ని ప్రభ మీకే చలును గాక దేవాసే మరి మార్నింగ్ నుంచి ప్రభ నైట్ వరకు ప్రభ మీరు మమ్మల్ని కాచు కాపాడిన గొప్ప దేవానికి వందనాలు తండ్రి దేవాయత్స ప్రభ యొక్క సమయంలో ప్రార్థిస్తున్న కదండి నీ యొక్క ఆత్మకార్యని చెరిగించండి ప్రభా నీ యొక్క పరిశుద్ధాత్మ మా మధ్యలో దించండి ప్రభా దేవాయ నీకే స్తౌతం నీకే అవనాలు తండ్రి దేవాయస ముఖ్యంగా ప్రభా మా అత్యక్రమం మేమన్నా మేము తప్పులు చేస్తుంటే ప్రభా ఈ దినముల ప్రభా ప్రతి ఒక్క తప్పుని పాపాన్ని శాపాన్ని ఏచుకృసి ఒక రక్తం చేత కడిగిపోయింది మమ్మల్ని క్షమించండి తండ్రి మాకు నూతన హృదయం అనుగ్రహించండి ప్రభా స్థిరమైన మంచు మాకు దాయించండి ప్రభా ఏసియా నీకే వందనాలు తండ్రి దేవ ఏసు ప్రభా ఆత్మీయమైన జీవితం మేమందరం ఎదిగింపబడాలి ప్రభావ ఏసియా మరి ప్రతి బిడ్డ ప్రభాన్ని సన్నిధికి లక్కరమని ప్రార్థిస్తాం తండ్రి ఎంతమంది బిడ్డలు అయితే ఆగిపోయినారు ప్రభా కూడా ప్రభావ కాల్స్ అటెండ్ కావాల ప్రభావ చక్కగా తిరిగి రావాల ప్రభా మీరే ప్రతి బిడ్డతో ప్రేరేపించి మీరు మాట్లాడిన ప్రభావ గాలమేసుకొని లక్కరండి ప్రభా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రభా దేవా ప్రభా ఆటంక పరుస్తున్న ప్రతి దురాత్మ తయ్యమా నచర గర్దిస్తున్నా విడిచి వెళ్ళిపోవాల్సిందే దేవాభ మీరు ఆత్మకారం చెరిగించండి ప్రతి బిడ్డని సన్నదికి గాలం మేసుకొని లక్కరండి ప్రభా దేవాసూ ప్రభా నీకే కృతజ్ఞతలు తండండి దేవాయేశూ ప్రభా మరి ప్రతి బిడ్డతో పోయి పేరు మీరు మాట్లాడండి దీవించండి అర్చన చేస్తాను ఇంపండి మళ్ళీ అన్న కూడా ప్రభా ఉన్నారు కాబట్టి ప్రభా అన్నను మీ యొక్క కృపలో భద్రపచకం ప్రభ ప్రయాణ మంత్రులు మీరు తోడని నడిపించండి క్షేమంగా ఇండియా చేరుకున్నటకు సహాయపడం అని ప్రార్థం తండ్రి అదే రీతి కదండి మరి ప్రతి ఒక్క చిన్నారి బిడలు మరి యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా ప్రభా యొక్క సేవలు వాడబడాల ప్రభావ ప్రతి యువన శుప్రభ వాళ్ళ చేతిలో బైబుల్స్ ఉండాల ప్రభా నీతిని సత్యని ప్రకటింపచ్చాల ప్రభావం ప్రతి ఒక్క యవన సుబ్బిడలతో మీరు మాట్లాడండి దర్శించండి వారిని అభిషేకించండి నీ సేవలు నడిపించండి ప్రభావ దేవాయసు ప్రభ రుతులతో కూడా మీరు మాట్లాడండి ప్రభావ వారికి కూడా ప్రభా బల ముశక్తి చేత నింపండి వారు కూడా ప్రాధాన్య జీవితంలో కలిగి ఉండాలా వారికి కూడా మీ తోడై నడిపించండి ప్రభా ఏసా నీకే స్తోత్రం నీకేవన వెళ్తండి ప్రతి బిడని కూడా ప్రభ మీ పుట్టిన పిల్లలు వారికి కూడా మీ తోడు నడిపించాను ప్రభా దివ లోకంలో ప్రభా ఎక్కడ చూస్తున్నాం ప్రభా ఆ గలిబిల్లి నుంచి ప్రభ మీరు మమ్మల్ని తప్పించి దేవని యొక్క ముద్రించుకున్నందుకు నీకు వందన వెళ్తండి నీకే కృతజ్ఞత స్థుతులు స్తోండి దేవా ఏసు ప్రభా దీనాలు చూస్తే ఎంతో ఘోరంగా అయినా కానీ ప్రభ ఎంతమైన ఘోరమైన దినంలో కూడా ప్రభా మీరు మమ్మల్ని దాచి కాపాడిన గొప్ప దేవానికి వంద తండ్రి దేవాల లోక పనులలో ప్రభ ఎంతో మంది అలసిపోతున్నారు తండ్రి దేవాస్య వాళ్ళకుని యొక్క శక్తి చేతని నింపండి యొక్క ప్రాధాన్య జీవితంలో నడవడానికి ప్రభావంతో ప్రేరేపించండి వారి చేతుల బట్టి ప్రభాని సన్నిధికి ఏ ఆత్మ నశించిపోకుండా ప్రభావ ప్రతి ఆత్మకి ప్రభా మీరు కాపుదలగా ఉండండి ప్రభా ప్రతి ఆత్మని కాపాడండి ప్రభావ ఏసా నీకే స్తోత్రం నీకేమైన తండి దేవా ఏసా పాటల ద్వారా మీరు మాయమొప్పుందండి వాకుచిత మీరు మాతో మాట్లాడండి ప్రభా అది అంతా మీరే మాకు తోడు నడిపిస్తారని ఏ చూక్రెస్ నా మూలు ప్రార్థిస్తున్న తండ్రి పాడం నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవేసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవేసయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే ఏసయ్యా ప్రాణం పెట్టిన దేవుడవు నీవే ఏసయ్యా నీ కన్నా లోకాన ఎవరున్నారయ్యా నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా నీలా బోధించే వారు ఎవరున్నారయ్యా జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా జీవం ఉన్న దేవుడవు నీవే ఎసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్న తోడు నీడ నీవే ఎసయ్యా నీలా రక్షించే వాడు ఎవరున్నారయ్యా నీలా రక్షించే వారు ఎవరున్నారయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవే ఎసయ్యా రక్తం కార్చిన దేవుడవు నీవే ఎసయ్యా నీకన్నాకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీ వేయసయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా నీలా పోషించేవారు ఎవరున్నారు నీవే ఎసయ్యా అన్నీ తెలిసిన దేవుడు నీవే ఎసయ్యా నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా నాకున్నా తోడు నీడ నీవే ఎసయ్యా నాకున్నా తోడు నీడ నీవే ఎసయ్యా ప్రైజ్ రాస్టర్ థ్యాంక్ యూ అక్క ప్రైజ్ లో అక్క మ్యూట్ ప్రైజ్ అదే శివక్క ప్రైజ్ లోడ ప్రైజ్ లో ప్రైజ్ రాస్టర్ ప్రైజ్ లో అదే కాల్ కనపడలేదు ఇంతసేపు ఏమన్నారు ప్రార్థన చేసి వాక్యం స్టార్ట్ చేస్తాను ధన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రం ప్రశుద్ధ ఆత్మ కృపా కలిక నంగల దేవా ఐసియా నుంచి ఇప్పుడు కాపులకు వందనాలు తండ్రి ఐసియా ప్రభాతాన్ని మేము వాక్యం చేయకపోతున్నా ప్రభాత మాకు ప్రభా ఆత్మనిర్త తెలివండి ప్రభాతని మాకు ప్రభాతం మార్పు జీవితం అనుగ్రహించండి లేకుండా మాట్లాడి ప్రభాతన్ని నేనే మహిమ కొంతమంది ప్రార్థిస్తూ ఏసుక్రీస్తు నవం ప్రార్థిస్తున్నా తండ్రి స్ రావర్స్ ట్వంటీ నైన్ చాప్టర్ నేను నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఏమనుందంటే రావబ్స్ ట్వంటీ నైన్ చాప్టర్ ఫస్ట్ వర్స్ ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయితే చాలా మనకి దేవుని మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు పాటల ద్వారా మాట్లాడుతూ ఉంటారు ఇతరుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు అనమాట అంటే మనము ఎలా ఎలా ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఎలా ఉండాలని మాట్లాడినప్పుడు మనకి ఎన్నోసార్లు ఛాన్సెస్ వస్తూ ఉంటాయి కానీ దేవుడు ఇంకా మనకి కొన్ని కొన్ని విధాల కొన్ని కొన్ని విధమైన క్షమలు కానీ కొన్ని కొన్ని విధమైన ఏదైనా ఇచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని తెలుసుకోకుండా మన సొంత జ్ఞానంతో ఇది ఇట్లాగే ఉంటుంది నేను అలాగే ఉంటుంది చెప్పేసి అట్లా ఉండిపోతాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటుంది ఇక్కడ సల్మున్ రజుతో ఇక్కడ దేవుడుచినప్పుడు ఇది ఎన్నిసార్లు ఎన్నిసార్లు గద్దించినను లోబడని మరి తిరుగు లేకుండా అంటే వాళ్ళకి ఎలాంటి ఛాన్స్ లేకుండా ఎన్నో దేవుడు గద్దించినప్పుడు వాళ్ళు దేవుని వాక్యానికి లోబడకుండా ఉన్నప్పుడు హఠాత్తుగా వాళ్ళు నాశనం అవుతారు అంటే హఠాత్తుగా వాళ్ళ వాక్యానికి దూరం అయిపోతుంది వాళ్ళు ఎలాంటి దాంట్లో కూడా వాళ్ళు లుంచాలన్నమాట అంటే దే కెన్నాట్ బి స్ట్రాంగ్ వాళ్ళకు ఎంత ప్రాధాన్యం చేసినా కూడా అక్కడి వరకు పోదనమాట ఎందుకంటే వాళ్ళకి హఠాత్తుగా వచ్చేస్త్రమలు అనమాట అందుకే మనం చాలా జాగ్రత్తగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు వాక్యం ద్వారా పాటల ద్వారా మాట్లాడినప్పుడు మనము విని లోబడాలన్నమాట నెక్స్ట్ ఫస్ట్ చూసుకుంటే నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టుడు ఏలినప్పుడు ప్రజలు నితూర్పులు విడుతురు నీతిమంతులు నీతిమంతులు అంటే దేవుని మనము విశ్వాసులము ఇంకొకటి ఏంటంటే సువార్తికులు ఓకేనా వీళ్ళు ఇంకా నీతి అంటే ఏసఐ కూడా వస్తుంది మనకి ఏసఐనే నీతి ఆయన నమ్ముకున్న వాళ్ళం మనం కూడా నీతి ఆయన ఆయన వాక్యాన్ని పాటించినప్పుడు మనం కూడా నీతి మంతులము అనబడతాం అనమాట అంటే మన వార్త మనము ఎక్కడైనా సక్సెస్ఫుల్ అయినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం సంతోషిస్తాం దుష్టుడు ఎలున్నప్పుడు ప్రజలు నిట్టిూర్పులు విడుతూ ఎప్పుడైనా దుష్టులు అంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎంతో ఆనందంగా సంతోషంగా ప్రతి విధమైన కార్యం కూడా సక్సెస్ఫుల్ గా జరిగిపోతూ ఉంటుంది అదే దుష్టు అనుకో మన మన లైఫ్ లో వాళ్ళు అప్పుడు దుష్టుడు మనం ఏలుతున్నట్టు అనమాట ఏలినప్పుడు ప్రజలు మనము ఎలా ఉంటామంటే వి కె బి హ్యాపీ అనమాట అంటే మనం ఒక బాధాకరమైన పరిస్థితి ఉంటాం అనమాట ఇక్కడ ఇంగ్లీష్ లో చూసుకుంటే వెన్ ద రైట్స్ ఆర్ ఇన్ అథారిటీ ద పీపుల్ రిచాయిస్ బట్ దీ కెడ్ బేర్ రెత్ రూల్ ద పీపుల్ మాన్ మాన్ అంటే అలాంటి మనము మూలుగుతూ ఉంటాం కదా బాధతోని ఆ విధమైంది అనమాట ఎప్పుడు దుష్టుడు మనల్ని ఏళ్తాడో అలాంటి విధమైన శ్రమం అలాంటి విధమైన దుఃఖం ఉంటుందన్నమాట అదే మనకి వేసే మన లైఫ్ లో మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం అనమాట ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మూడోది జ్ఞానమును ప్రేమించి వాడు తన తండ్రిని సంతోషపరచును వేషులతో సాంగత్యము చేయువాడు అతని ఆస్తిని పాడు చేయును జ్ఞానం అనగా ఇక్కడ మనకి కూడా జ్ఞానం అంటే కూడా వేసేనే జ్ఞానము అనే జ్ఞానానికి అధిపతి వేసేయా సో మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని ప్రేమించ ప్రేమిస్తాము అంటే ఏసే ప్రేమిస్తాము జ్ఞానము ప్రేమించేవాడు తన తండ్రిని అంటే మన తండ్రి ఎవరు మన తండ్రి వేసేనే మనము దేవుని సంతోషపరచ సంతోషపరచపరుస్తాం అనమాట మనము ఆ విధంగా చూసుకోవచ్చు ఇంకా మనము ప్రకృతి విధంగా చూసుకుంటే కూడా శరీరకంగా ఉన్న కూడా మనం చూసుకుంటే ఎప్పుడైతే నువ్వు జ్ఞానాన్ని వేసే అని ప్రేమిస్తేవో ఉంటావో అప్పుడు నువ్వు తన నీ తండ్రిని నువ్వు సంతోషపరచగలుగుతావు అనమాట అదే అంటే ఈ లోక సంబంధమైన సాంగత్యాలతో అనమాట అలా కూడా వస్తుంది వేష అంటే మనం దేవుని మీద నమ్మకుండా దేవుని మీద మనము ఆసక్తి చూపకుండా ఇంకా వేదాన్ని మీద చూపించినా కూడా అదేమవుతుంది వేషలతో సాంగత్యమేనా వస్తుంది సో ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి ప్రేమించి ఆయన జ్ఞా ఆయన ఇట్ల జ్ఞానాన్ని పొందుకొని ఉన్నప్పుడు నువ్వు నువ్వు నీ తల్లిదండ్రులకు కూడా సంతోషపరచగలుగుతావు నీ మన పల్లె దేవునితో దేవుణ్ణి కూడా సంతోషపరచగలుగుతాము ఇంకొకటి మనము సారీ ఇంకొకటి ఏంటంటే ప్రతి ప్రతి రోజు మనం దేవుని దేవునితో సంతోషం ఉండగలుగుతాం వేషాలతో అంటే లోకరీతిగా లోకరీతి ఏవైనా పనులు చేస్తున్నప్పుడు అది ఎట్లుంటుందంటే మన ఆస్తి మన ఆస్తి మన తండ్రియే మనకున్న మనకు దేవుడు చిన్న జ్ఞానము ఇవన్నీ కూడా ఆస్తి మన ఆస్తి మన తండ్రియే ఎప్పుడైతే నువ్వు లోకంతో సంబంధం చేస్తావో అప్పుడు నువ్వు దేవుని దూరం చేసుకుంటావు అనమాట దేవుడినితో ఉండలేడనమాట దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అనే పరిశుద్ధతని ప్రేమిస్తున్నాడు పరిశుద్ధతలో ఉన్నాడు మనం కూడా పరిశుద్ధతలో ఉంటాం ఉండాలి కూడా అయితే నువ్వు ఎప్పుడైతే లోకంగా ఉంటావో వేషులతో ఉండి సంగత్యం చేస్తావో ఈ లోకరీతిగా అయితే ఎప్పుడైతే కలిసిపోతావో అప్పుడు నీ తండ్రి దేవుణ్ణి నువ్వు దూరం చేసుకుంటావు అనమాట నీ ఆస్తి అంటే నీ దేవుడే ఇంకోటి న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయును న్యాయము అంటే ఇక్కడ మనకి న్యాయం మనం ఎప్పుడైతే చేస్తాం న్యాయం కలిగి ఉంటాము న్యాయము జరిగించట వలన రాజు రాజు అంటే మన దేవుడు రాజు దేశమునకు క్షేమము కలగజేయును లంచము పుచ్చుకుని వాడు దేశమును పాడు చేయును అయితే ఇంగ్లీష్ చూసుకుంటే ద కింగ్ బై జడ్జ్మెంట్ ఎస్టాబ్లిష్డ్ ద ల్యాండ్ బట్ హీ దర్ రిసీవ్ విత్ గిఫ్ట్స్ ఓవర్ ఇట్ అంటే మనం ఎప్పుడైతే మనకి మనం ఒక రాజునంటే దేవుని బిడ్డలము దేవుని సేవకుల మనం అందరం దేవుని దేవుని బిడ్డలే రాజుల రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు మనం అంటే దేవుని ద్వారా మనము రాజుల ఫ్యామిలీలో చేర్చబడినాం అనమాట ఎప్పుడైతే నువ్వు మనము లోకరీతిగా న్యాయం కలిగి ఉంటామో అప్పుడు రాజు మనకు దేశమునకు క్షేమము కలిగజీస్తాడనమాట లంచం అంటే ఈ లోక విధమైన లంచం చాలా మంది ఇప్పుడు వాక్యాన్ని కూడా వాక్యం కూడా తప్పుగా బోధించడం కూడా అదొక లంచం కింద వస్తామంట అది అంటే దేవునికి దేవుడు మనకి బలపరచనిది ఆ దాన్ని ఏదో యాడ్ చేసి ఇంకా దాని నుంచి ఏదో తీసేసి అట్లా చేయడం అనమాట అంటే మనం మనుషులను ఆకర్షించుకోవడానికి చేసే వాడు అనమాట అప్పుడు మనము ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏ దేశమును పాడు చేసాం దేశంని అంటే మనుషులే దే మనుషులను పాడు చేసే వాళ్ళం కూల్చే వాళ్ళం లాగా ఉంటాం అనమాట అలా ఉన్నప్పుడు ఐదో వచ్చిన చూసుకుంటే ప్రవోబ్స్ ఫిఫ్త్ ఫిఫ్త్ వర్స్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ వర్స్ లో తన పొరుగువాణితో ఇచ్చకములాడువాడు వాణి పట్టుకునుట పట్టుకునుటకు వల వేయువాడు ఇది ప్రకృతి విధంగా కూడా చూసుకుంటే పొరుగువాణితో ఇప్పుడు మనము మన పొరుగు మనం ఏదైనా షేర్ చేసుకున్నాం తప్పుగా అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద చెప్పుకోవడం వల్ల అది ఎలా ఉంటుందంటే మనం మన మన మీద మనమే వల బట్ దట్ మీన్స్ అ్యాన్ దట్ ఫ్లాటర్త్ హిజ్ నేబర్ స్ప్రెడ్ నెట్ ఫర్ హిస్ ఫీట్ ఆయనకు ఆయననే వలలో పడిపోతున్నానమాట అంటే మనం ఇక్కడ తన పొరుగు వాళ్ళతో మన పొరుగు వాళ్ళంటే మన మన పక్కన ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు తెలియని కాకుండా మన పొరుగు వాళ్ళతోనే సమాధానం వస్తుంది అనమాట మనం ఇచ్చకములు ఆడద్దాం ఆడకుండా ఉండాలన్నమాట అటు వాళ్ళతో ఎందుకంటే మన నోటి మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నమాట తెలియకుండా నువ్వు ఏదో జ్ఞానం లేకుండా దేవుణ్ణిలో లేనప్పుడు నీకు జ్ఞానం కూడా ఉండదు అలాంటప్పుడు నువ్వేం చేస్తావు అంటే నీ పొరుగు వాళ్ళతో నువ్వు ఏదేదో ఇచ్చి ఆడడం స్టార్ట్ చేస్తావు అది సైతానికి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుంది మనం ఆ విషయంలో మనం చాలా జాగ్రత్త పడి ఉండాలన్నమాట ఇంకోటి ఎన్త్ అండ్ వర్స్ లో దుష్టుని దుష్టుని మార్గమున్నా బోనులు ఉంచబడును నువ్వు ఎప్పుడైతే దుష్టును అంటే ఈ లోకం ఈ లోకరీతిగా అన్నీ దుష్టి దుష్టత్వమే అంటనమాట దుష్టుని మార్గమున్నా బోనులు ఉంచబడును ఎప్పుడైతే నువ్వు లోకరీతిగా ఉంటావో లోకరీతి ఏమైన సంబంధాలు నేనైతే ప్రతి విషయంలోనూ చూసుకుంటాను మన దేవునికి ఇష్టమైంది ఈ లోకానికి సంబంధించిన చేస్తున్నానా లేదంటే లో లేదంటే దేవునికి ఇష్టమైనది చేస్తున్నామా ఇది చేస్తే దేవునికి ఇష్టమా లేదంటే ఇది లోకపరంగా చేస్తున్నానా అది జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట మనము అంటే దుష్టుడు లోకం లోకం అన్నది కాదు మన రాజ్యం అన్నది పరలోక రాజ్యం మన దేవు దేవుని రాజ్యం అతి పరిశుద్ధంగా ఉంటుంది అదే దుష్టుడు అంటే ఈ లోకంకి పరిపాలించేవాడు ఈ దుష్టుడు దుష్టత్వము దుష్టుడు అనగా అన్ని అన్ని కూడా ఆ సైతానికి వస్తాయి సో దుష్టుని మార్గం ఎప్పుడు బోనులు అనమాట నీకు ఇప్పుడు దుష్టుని మార్గం అంటే నువ్వు అనుకుంటే ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను ఏమవుతుంది అది కూడా ఒక దుష్టుని మార్గమే అది ఏదో విధంగా నిన్ను స్థాయి లెంటిగా నిన్ను ఆయన బోన్లో పడేసుకుంటానమాట ఇంకొకటి టైం వేసే పనులు మాటలు టైం వేస్ట్ చేసే మాటలు ఇతరులతో మనం మాట్లాడినప్పుడు మనకి సంబంధం లేవు అయినప్పటికీ కొంతమంది మాట్లాడుతుంటారు అంటే వాళ్ళకి అది ఏదో మంచిగా అనిపిస్తుంటారు ఆ టైం వరకు కాకపోతే అది ఏంటంటే ఇది ఒక ట్రాప్ అనమాట ఒక ట్రాప్ లో పడుస్తుంట సైతాన్ని నేను అంటే ఆ దుష్టుని మార్గము అలాంటి క్రియలన్నీ దుష్టుని మార్గ అవి మనల్ని ఒక ట్రాప్ లో పడుస్తున్నట అదే నీతిమంతుడు సంతోషగానంలో చేయను ఎప్పుడైతే నువ్వు దేనిలో ఉంటే నువ్వు సంతోషము కలిగి ఆయనలందు సంతోషం కలిగి ఉంటా అంటే నీకు ఏ విధమైన దుఃఖం కలిగినప్పటికీ ఇంకా నీకు నీకు ఒకవేళ సక్సెస్ రాకపోయినా కూడా నువ్వు దేవుని వద్ద ఆనందిస్తావు నువ్వు ఎందుకంటే నాకు గొప్ప దేవుడు నా పున్నుడు అని చెప్పి ఆయననే నువ్వు ప్రాధాన్యంగా ఉంచుకుంటావు యూ విల్ గివ్ ద ఇంపార్టెన్స్ ఫర్ అవర్ జీఎస్ అంటే మనం దేవునికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి నీకు సక్సెస్ అయినా సక్సెస్ రాకపోయినా నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు ఐ బికాజ్ యు ఆర్ సేఫ్ యు నే మనము ఆయన రక్తం కడగబడ్డము మనము ఆ నరకం మనము తప్పించబడినం ఆ విధ ఇంకొకటి ఆయన అంతా మనకు నిరీక్షణ ఉంది ఇవన్నీ కలిగి ఇవన్నీ చూసుకొని మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతామంట అంటే అది ఎవరు నీతిమంతుడు అంటే ఆయన నమ్ముకుని ఆయన మొక్కలు కలిగి ఉన్న వాళ్ళమే సంతోష గానములు చేయగలుగుతాం అనమాట ఇంకా సెవెంత్ చూసుకుంటే నీతిమంతుడు బిదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము జ్ఞానము ఇవే అంటే ఇక్కడ నీతి అంటే ఎప్పుడు బిధల కొరకు న్యాయము విచారించు అంటే నీతి ఎప్పుడైనా కూడా ఎవరికైతే వాక్యం తెలియదు వాళ్ళకి తెలియపరచడానికే చూస్తుంటారనమాట అంటే దేవునిలో ఉన్న బిడ్డ ఎవరైతే హండ్రెడ్ దేవుని దేవుణ్ణి విశ్వసించి ఆయనను ప్రేమించి ఆయన కొరకు నేను సేవ చేయాలనుకునే వాళ్ళు ప్రతి విషయంలో ఎప్పుడైనా వాళ్ళు ఇతరులకు వాక్యం చేయాలని అనుకుంటారు అంటే నీతి మంత్రులు కొరకు న్యాయం అంటే అర్థం బీదల కొరకు అంటే వాక్యం తెలియని వాళ్ళందరూ బీదరికంతోనే వాళ్ళ పేదరికం కిందనే వస్తారనమాట అందుకే నీతి అంటే దేవుని నమ్ముకుని సేవ చేసే బిడ్డలము ఆయనలో పూర్తి సత్యం తెలిసిన వాళ్ళము దేవుని కంటి మనం నీతి మంత్రులు కనిపించే వాళ్ళము మనం అందరము దేవుని సేవ చేసే వాళ్ళం అందరము మనం అందరం నీతి మంత్రులుగా అంటే వాక్యం తెలియని వాళ్ళందరినీ మనం బీదలతోనే పోలుస్తాం నేను ఇక్కడ మనము శరీర లోకరీతిగా కాదు లోకరీతిగా చూసుకుంటే మనకి ఎమ్యూనిటీ సేమ్ లేకపోవడం మనకు కావాల్సినంత ఈ లోకరీతిగా చూసుకుంటే కొంత మనకి బట్ట లేకపోవడము కానీ ప్రైస్ లేకపోవడం కానీ ఇంకా చదువుకోవడానికి డబ్బు లేకపోవడం కానీ ఇంకా ఎన్నో విషయాలు ఉండి ఉంటాయి కానీ ఇక్కడ నేను ఈ విధంగా కూడా మనం చూసుకోవచ్చు ఈ ప్రకృతి విధంగా చూసుకోవచ్చు ఇంకొకటి మనము వాక్య రీతిలో కూడా చూసుకోవచ్చు అనమాట మనం నీతి మంత్రులు ఏం చేస్తారు నీతి మంత్రులు వీధుల కొరకు న్యాయము విచారించను వాళ్ళకు న్యాయం అంటే అది రక్షణ మార్గం నడిపించడము అది ఎంతో న్యాయకరమైంది ఉందనమాట మనకి కానీ దుష్టుడు జ్ఞానమును వివే వివే చింపడు దుష్టుడు అయితే మనకి జ్ఞానం కలగకుండా ఉండడానికి జ్ఞానం వైపు చూడకుండా ఉండడానికి మనకి ఎప్పుడు ట్రై చేస్తాం అనమాట దుష్టుడు ఈలో ఒక రీతి ఉన్న దుష్టుడు కూడా అంతే జ్ఞానముని ఎప్పుడు వివే వివేచింపడు అనమాట అంటే ఈ విల్ నాట్ ఈ విల్ నాట్ నో అబౌట్ ద నాలెడ్జ్ అసలు న్యాయం న్యాయం అంటే మనకి జ్ఞానం అంటే ఏంది అనేది కూడా విచారింపడు అనమాట ఆయన వివే వివేచించడం అనమాట అదేవిధంగా అంటే ఆ లోకరీత్యగా ఉన్న మనుషులు ఎవరైతే దేవుణ్ణి నమ్ముకోకుండా ఆ ఉంటారు వాళ్ళు ఐడల్ వర్షిప్ చేస్తా ఉంటారు వాళ్ళు దుష్టుల కిందనే ఎందుకంటే ఒక రీతిగా వాళ్ళు ఆ దేవు దుష్టుని చేతికి అప్పచెప్పబడిరు అందుకే వాళ్ళ జ్ఞానము జ్ఞానము వివేచింపడం అది జ్ఞానము లేకుండానే కదా వాళ్ళు జ్ఞా వాళ్ళు ఏమనుకుంటే ఈ లోకరీత్యగా చేసే నేను సరిగ్గా చదవడం సరిగ్గా ఉంటున్నాను నేను సంపాదించుకుంటున్నాను ఇది జ్ఞానం ద్వారా కానీ ఆ జ్ఞానము అంత వ్యర్థమే అని మనకి ఇక్కడ పౌరులు సారీ మనకి సొలమోహన్ రాజు మనకి నెక్స్ట్ చాప్టర్ లో కూడా మనకి థర్టీ థర్టీ ఫస్ట్ చాప్టర్ లో కూడా మనకి ఉంది అక్కడ దేవుడు పుట్టిన వాక్యంలో అయితే మనం తెలుసుకోవాలి జ్ఞానం అంటే జ్ఞానము వాళ్ళు వివరించారు వాళ్ళు లోకరీత్యకమైన జ్ఞానం చూస్తారు రియల్ జ్ఞానం అంటే ఏంటిది వాక్యాన్ని ధ్యానించడము ఆయన ప్రేమించడము రియల్ రియల్ జ్ఞానం మనకి ఉన్నట్టు అయితే ఇంకొకటి ఎనిమిదో వచనంలో చూసుకుంటే అపహాసకులు పట్టణము పట్టణము తల్లడిల్ల చేయుదురు జ్ఞానలు కోపము చెల్లార్చెదరు అపహాసకులు అంటే ద స్పాన్ఫుల్ మెన్ అపహాసం ఇక ఇతరులను ఇతరులను అపహసించడం కోసం మాట్లాడటం చెడుకు చెప్పడం వాళ్ళను బుల్లింగ్ చేయడము ఓకే ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళు పట్టణమునంటే దేవుడు రాజ్యమును ఇంకా ఏ విషయమైన ఏ విషయమైనా ఇప్పుడు మనం ఈ లోకరీతిగా చూసుకుంటే పట్టణము తల్లడిల్లా చేయుదురు జ్ఞానంలో కోపములు చల్లారు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే అపహాసకులు వాళ్ళు మన మనుషులను ఎలా చూస్తారంటే దే దే డోంట్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ హౌ టు బి అంటే ఈ ఈ మనిషి మనతోటి వాడే ఈ మనిషి దేవుడు సృజించు మన ఆత్మీయ చూడాలనే ఉద్దేశం కలిగి వాళ్ళకు ఉండదనమాట సో వాట్ ది విల్ వాళ్ళు ఏం చేస్తే ప్రతి దగ్గర ఎక్కడ పోయినా కూడా అల్లరితో కూటపాటలే ఉంటాయి వాళ్ళైతే అదే జ్ఞానులు అయితే జ్ఞానులు అంటే నేను ఇద్దరు మనము దేవుని భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళము దేవుని దేవుని ఎదిగి దేవుని కూడా కలిపెట్టుకున్న వాళ్ళము జ్ఞానంతో అయితే జ్ఞానులు కోపము చల్లారు కోపము కోపము అంటే మనకి నార్మల్ గా మనము ఇష్టం లేని దేవునికి ఇష్టం లేని కోపంని చల్లార్చగలరు వాళ్ళ కోపంని వాళ్ళు అండ్ చేసుకుంటా అన్నమాట అది ఎందుకంటే అది సైతాన్ బుద్ధి కాబట్టి వాళ్ళు దాన్ని చల్లాడుతు అనమాట అంటే దాని దగ్గర కూడా ఓ అనమాట వాళ్ళు వచ్చినా కూడా దే విల్ బి సైలెంట్ దే విల్ హంబుల్ అండ్ ప్రేజ్ గాడ్ ఇన్ దట్ కేస్ వాళ్ళు జ్ఞా చాలా మంది ఏమనుకుంటారు జ్ఞానాన్ని మనం చూపించుకుంటే ఎంతో నేను ఎంత కషిగా చూపించుకుంటే అంత నేను జ్ఞానవంతులని అనుకుంటారు కానీ ఎవరైతే జ్ఞానాన్ని అలచివేస్తారో వాళ్ళే జ్ఞానవంతులు అని దేవుడు మనకి వాక్యం ఎన్నో సార్లు మనకి హెచ్చరించిన ఇంకొకటి తొమ్మిదో వచ్చిన చూసుకుంటే జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఊరకుండా ఒక రేగుచుండును జ్ఞాని ఇప్పుడు ఒక జ్ఞాని మనము దేని వాక్యం ఇతరులు చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాదించడం జ్ఞాని అంటే నేను చెప్పినాను కదా దేవుని దేవుని అందుకు విశ్వాసం దేవుని జ్ఞానం పళ్ళొక జ్ఞానం ఇలోకహరీతంగా జ్ఞానం అన్నట్లండి కల్లొక జ్ఞానం జ్ఞాని మూడునితో అంటే ఇప్పుడు దేవుడు అంటే ఇష్టం లేకుండా మనం వాళ్ళని దేవుళ్ళు మనం వాక్యంలో నడిపించాలి వాళ్ళని దేవుని రాజ్యాన్ని నడిపించాలని మనం ఆశపడుతుంటాం అయితే ఈ జ్ఞాని ఇప్పుడు మనము వెళ్ళి దేవుని సువార్తితులకు చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళు వాదించినప్పుడు వాడంట అస్సలు అంటే వినడనమాట వాళ్ళు రేగుతూనే ఉంటారనమాట దే విల్ టాక్ అగేన్స్ట్ దర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎప్పుడైనా చెప్పినప్పుడు ఏదో ఒక రకంగా వాళ్ళు మనల్ని మననే తప్పబట్టేలాగా చేస్తారనమాట ఇంకొకటి పదవచ్చు చూసుకుంటే నరహంతకులు నిర్దోషులను ద్వేషించుదురు అట్టి యథార్థవంతున ప్రాణము తీయజూతురు నరహంతకులు అంటే నరహంతకులు అంటే ఇక్కడ మనకి పదాజ్ఞలలో కూడా చెప్పింది మనం ఇతను నరహత్య చేయకూడదు నరహత్య చేయకూడదు అని నరహంతకులు నిర్దోషులను అంటే నిర్దోషులు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే ఈ ఈ ఈ జనరేషన్ లో చూసుకుంటే మనము ఎంతో మంది జీవనంపున బిడ్డలను నిర్దోషులం మనం మనం నిర్దోషులం ఎందుకు కనబడినాం ఆయన మన మనము ఆయన రక్తంలో కడగబడినాం అనమాట ఏసీ రక్తంలో కడగబడి మనం నిద్ర మనం ఉన్న ఇప్పుడు అరహంతకులు సైతానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మానవత్వం ఉండకుండా నరహంతకులుగా మారిపోతారు వాళ్ళు నిర్దోషులైన అంటే సేవకులను చాలా మటుకు సేవకులను వాళ్ళు ద్వేషిస్తారంట అటు వారి యథార్థవంతుల ప్రాణము తీసం యథార్థంగా వాక్యం చెప్పి వాళ్ళ వాళ్ళ ప్రాణాలు తీస్తారనమాట వీళ్ళు నిర్దోషులను ద్వేషించుదురు నిర్దోషులంగా మనం ఏదో రక్తులు కడగబడిన మనం ప్రతి వారం నిర్దోషులమే పాపం ఉండకుండా దేవుడు మనకి ప్రతి ప్రతి విధమైన పాపాలు ఆయన రక్తులు కడిగేసినమాట కడిగినప్పుడు మనం నిర్దోషులంగా పెంచబడినాం మనము ఆయన మనం ఇప్పుడు ఆయనలో ఒక కొత్త క్రీషన్ లాగా ఇంకోటి పదకొండ వచ్చిన చూసుకుంటే బుద్ధిహీనుడు తన కోపమంతా కనుపరుచును జ్ఞానము వాడు కోపము అణచుకొని దానిని చూపకుండును ఇది మనము ఆత్మీయంగా చూసుకోవచ్చు ప్లస్ ఇంకా మనము ప్రకృతి విధంగా చూసుకోవచ్చు బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు అంటే దేవులందరూ భాయభక్త లేని వాళ్ళందరూ కూడా బుద్ధిహీనుల కిందనే వస్తారనమాట బుద్ధిహీనుడు తన కోపమంతా అంటే బుద్ధిహీనుడు మనం కొంతమంది అందరూ అన్నం తింటారు అన్నం తింటారు సరిగ్గా తింటారు సరిగ్గా బట్టలు వేసుకుంటారు అన్నీ ఉంటాయి కానీ జ్ఞానం కలిగి ఉండరు అనమాట వాళ్ళు అలాంటి వాళ్ళని బుద్ధిహీనుడు అని అంటే వాక్యం తెలియని వాళ్ళందరూ కూడా మన బుద్ధిహీనులే వాళ్ళ వాక్యం ద్వేషిస్తూ ఉంటారు వాళ్ళు బుద్ధిహీనుల కిందనే వస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కోపం అంతా కనపరుచుకుంటారు వాళ్ళ కోపం అంతా అంటే వాళ్ళు ఎక్కడ మన క్రైస్తవులు కనిపించిన వాక్యం కనిపించిన అసలు వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని చాలా కోపం అంతా దాన్ని చూపించుకుంటామట జ్ఞానము గలవాడు కోపమును అణచివేయ ఇది నేను చెప్పాను కదా రియల్ ఇప్పుడు మనం శారీరకంగా మనం ఒక యాజ్ అూమన్ మనకి కూడా కోపం వస్తుంది కోపం వస్తే ఏం చేస్తారు చాలా మంది అది ఎత్తేస్తుంటారు ఇది ఎత్తేస్తూ ఉంటారు దే వాంట టు షో దేర్ యాంగ్రీ హౌ మచ్ దే ఆర్ హ్యావింగ్ దాన్ని బట్టి అనుకుంటారు నేను ఇంత జ్ఞానం అంటే వాళ్ళు నా కోపం ఎవరు తట్టుకోలేదు అంత కోపం నాకు అన్నట్టు చూపించుకుంటూ ఉంటారు అనమాట అంటే అలాంటి వాడు బుద్ధిని కింద ఇప్పుడు మన క్రైస్తవులు కూడా చాలా మంది ఏం చేస్తారు అంటే వాళ్ళకు ంత కక్షగా అంతా పెట్టుకొని మన క్రైస్తవుల మీద చూపిస్తూ ఉంటారనమాట అంటే వాక్య వాక్యానికి వ్యతిరేకంగా అదేవిధంగా జ్ఞానం గలవాడంటే జ్ఞానము ఆయనందు దేవునందు భావక్త కలిగి మనం ఉన్నప్పుడు ఏమవుతుందంటే కోపంను మనం అణచివేశామన్నమాట అంటే సైతాన్ని మనం అణచివేశాం అనమాట దాన్ని అస్సలు మనలో చూపించమన్నమాట మనలో ఏసీ గుణగణాలే కలిగి ఉంటాం మనము ఇంకోటి పన్నెండు వచ్చిన చూసుకుంటే అబద్ధముల నాలు నాలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా నుం ఇఫ్ రూ రూరల్ రూరర్ ఓకే హియర్ క్యాన్ టు లైజ్ ఆల్ హి సర్వెంట్స్ ఆర్ వికెడ్ ఇప్పుడు అబద్ధముల నాలుగు అబద్ధములు ఎవరితో వింటా ఉంటారో వింటా ఉంటారో వాళ్ళు ఎట్లుంటే రాజునకు రాజు రాజునకు ఉద్యోగాస్తులందరూ దుష్టులుగా ఎవరైతే మనం ఇప్పుడు దేవుని బిడ్డలేము ఎప్పుడైతే నువ్వు అబద్ధంని నువ్వు నువ్వు ఆశ్రయిస్తావో అప్పుడు నువ్వేమవుతావు నువ్వు మనము ఒక వికెట్ లాగా దుష్టులుగా మారిపోతాం అనమాట నువ్వు ఎప్పుడైతే అబద్ధలు అబద్ధకులుగా ఉంటావో అదే అబద్ధముల నాలకించు అంటే అబద్ధములను వినడం వల్ల అబద్ధాలు ఇప్పుడు చాలా మంది చాలా రకాలైన అబద్ధాలు తప్పు తప్పు ఏదో చెప్పడం రాక ఏదో చేసుకుంటా అబద్ధం అని చెప్పుకుంటా అబద్ధమే కాదు నేను కరెక్ట్ అన్నట్టు మాట్లాడడం వల్ల ఇది అప్పుడు ఇప్పుడు మనము దేవునికి న్యాయం న్యాయంగా ఉండాలి మనం దేవుని వాటే విన్నాం అండ్ యాక్టర్ అప్పుడు నువ్వు అబద్ధంలో నువ్వు అబద్ధం నువ్వు వినవు నువ్వు అంటే అలాంటి వర్డ్స్ మాట్లాడవు నువ్వు అప్పుడు రాజున మన దేశం మనకి రాజు విఆర్ ఆల్సో ద చిల్డ్రన్ ఆఫ్ కింగ్ నువ్ ఒకవేళ నువ్వు అబద్ధాలను ఆలకించిన వాళ్ళకి అంటే అబద్ధాలు అంటే ఈ లోకం ఒక సైతాన్ మాటలు అబద్ధికుడి సైతాన్ మళ్ళీ అబద్ధ అబద్ధికుని మాట నువ్వు విన్నప్పుడు నువ్వేమవుతావంటే మన దేవునికి మనము అప్పుడు ఏమవుతామంటే మనం ఒక వికెట్ సర్వెంట్ లాగా ఉండిపోతున్నావు సేవా జీవితంలో నీకు అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఒక వికెట్ సర్వెంట్ లాగా ఉండిపోతావు అనమాట అంటే దుష్టులుగా ఉండిపోతావు అనమాట అందుకే మనము చాలా జాగ్రత్తగా మనము శువాత చెప్పేప్పుడు కానీ ఇళ్లకు చెప్పేప్పుడు కానీ మనము మన మనకున్న క్వాలిటీస్ ఏంటి మనం ఎలా ఉంటున్నాము అంటే చాలా గ్రైండ్కుంటూ మనము సర్దిద్దుకుంటూ ఉండాలన్నమాట బీదలను వడ్డీకిచ్చి వారును కలిసి కొందరు ఉభయులకు వెలుగునిచ్చివాడు ఇప్పుడు బీదలు ఉన్నారు చాలా మంది బీదలు ఇప్పుడు చెప్పాను నేను బీదలు మనకి లోకరహితంగా బీదలు ఉండొచ్చు ఇంకొక ఇంకో రకంగా చూసుకుంటే మనము వేసే వాక్యం తెలియని వాళ్ళందరూ కూడా ఒక వాక్యం తెలియని వాళ్ళందరూ కూడా బీధలకి వస్తారనమాట బీధులను వడ్డి వడ్డీకిచ్చు వారును వాళ్ళందరూ కలుసుకొని ఉంటారనమాట అంటే ఒక రీతి ఉభయలకు వెలుగునిచ్చి వాడు అంటే ఇక్కడ ద పువర్ అండ్ ద డిసైడ్ మ్యాన్ నీట్ టుగెదర్ ద లార్డ్ లైట్ నెట్ గోత్ ఐస్ మనము చాలా మందికి ప్రతి విషయంలో మనం అనుకుంటాం కదండి వాక్య నేను ఎంతో పేదగా ఉన్నా నాకు ఈ వాక్యం తెలియదు ప్లస్ ఇంకా నాకు ఇలాంటి అవసరం ఉంది కొన్ని విషయం ఆత్మీయంగా చూసుకున్నా కూడా ఆత్మీయంగా కొంతమంది పేదగా ఉండొచ్చు కొంతమంది శరీరకంగా అంటే నువ్వు దేవుని నమ్ముకోకుండా కొంతమంది ఆ విధంగా పేదరకంగా ఉండవచ్చు కానీ వాళ్ళందరినీ కూడా ఎవరు ఆశిస్తారంట ఏసీ ఆ యహో ఏసైనే ఏసైనే వాళ్ళ జీవితాల వెలిగా మనందరికీ కూడా ఆయనే వెలిగే ఉన్నారనమాట పద్నాలుగు వచ్చిన చూసుకుంటే ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును అంటే ఇప్పుడు మన రా మన తల్లి మన మన దేవు మనకు రాజులకు రాజు దరిద్రులకు సత్యముగా అంటే ద కింగ్ దట్ ఫెయిట్ ఫుల్లీ జడ్జ్ ద పోర్ హిస్ త్రోన్ షెల్ బి ఎస్టాబ్లిష్ ఇప్పుడు మన రాజ్యం మన మన దేవుని రాజ్యము దుర్గ యుగాలుగా ఉంటాయన్నమాట ఎందుకంటే న్యాయం తీర్చే దేవుడు లోకంలో ఉన్న ఏ మనిషి కూడా ఏ రాజుడు ఏం చేయలేదు మన దేవుడు మన మన దేవుడు కింగ్ ఆఫ్ కింగ్స్ ఈ మనకి మనకి నమ్మకంగా న్యాయం తీర్చే దేవుడు మనకు మనము ఏ విధంగా నడుచుకున్నాం ఈ మనం న్యాయం మనము పాపం పాప మార్గం ఎంచుకున్నామా లేదంటే దేవుని మార్గం ఎన్నుకున్నామో అది కూడా చేసే దేవుడు నీవు నువ్వు కరెక్ట్గా నువ్వు అనుకుంటావు అనుకోని అనుకుని నువ్వు మోసపోతుండొచ్చేమో చాలా మంది వాక్యలు చదువుతాం కానీ మనకు మనమే చాలా సార్లు తెలియకుండా మోసపోతూ ఉంటావు అంటే ఎప్పుడైతే నువ్వు జ్ఞానం లేకుండా నడుచుకున్నప్పుడు వాక్యం నువ్వు ధ్యానించినప్పుడు జీవితం కలిగి నువ్వు ఉండలేనప్పుడు తప్పకుండా నువ్వు చాలా నువ్వు పడిపోతూ ఉంటావు ఆ టైంలో నువ్వు నేను నేను దేవుని నమ్ముకున్నాను రక్షణ పొందిన నేను నేను న్యాయంగానే ఉన్నానని నువ్వు అనుకుంటావు కానీ కానీ కొన్నిసార్లు మన దేవుని ద్వేషిస్తూ ఉంటాం కొన్ని మనకి లేకుండా కొన్ని విషయాలలో కానీ జ్ఞానం దేవుడు మనకి కరెక్ట్ గా దిగుస్తు మనము అందుకని ఈ మన దేవుడు నిరంతర నిరంతరం స్థిరపరచ వాడే దేవుడు అనమాట అంటే హీ విల్ లీవ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అనమాట ఫిఫ్టీన్త్ వర్స్ లో చూసుకుంటే బెత్తమును గర్దింపును జ్ఞానము కలుగజేయును అదుపు లేని తన తల్లికి అవమానము తెచ్చును అయితే ఇక్కడ చాలా మంది మనము ప్రకృతి విధంగా చూసుకుంటే ఈలోక రీతిగా చూసుకున్న పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళు మనం ఏం చేస్తాం మన పిల్లలకి ఓన్లీ మాటల ద్వారా చెప్పుకుంటూ మనము సరి అనుకుంటాం కానీ వాళ్ళు వినరు అనమాట అంటే ఇట్ ఈజ్ మస్ట్ టు యూజ్ దిస్ వన్ అండ్ ఆర్ నాట్ రీజనింగ్ బెత్తమును గద్దింపును అంటే బెత్తం అంటే స్ట్రిక్ మేము కేన్ని యూజ్ చేయాలన్నమాట కేర్ ని యూజ్ చేయాలి తప్పకుండా గద్దించాల అప్పుడే వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది నువ్వు జ్ఞానం తీర్చ చెప్పాలను అనుకున్నప్పుడు మనం ప్రార్థిస్తాము ప్రార్థిస్తాము కానీ నువ్వు ఆ ప్రాక్టీస్ అనేది నీకు లేకపోతే దేవుడు నీకు ఎట్లా సాయం దేవుడు చెప్తున్నావు నువ్వు యూ టు ఫాలో దిస్ వాల్ అని అదుపు లేని తన తల్లికి అంటే అదుపు ఉండదనమాట ఎప్పుడైతే నువ్వు బెత్తాం నువ్వు ఇంకా నువ్వు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన దేవుని మార్గం నడిపిస్తావంట వాక్యం ద్వారా వాక్యం ఉండంచిన ఖడ్గమే ఉంది అది మనకు గర్దిస్తుంది బెత్తంతో కొట్టినట్లుగా మనకి అది మనకి చూపిస్తూ ఉంటుంది దేవు వాక్యం మనకి ఈ వాక్యం ఆయన జీవితంలో పిల్లల జీవితంలో యూజ్ చేయనప్పుడు బాలుడు ఏమవుతాడనమాట తప్పిపోతాడు మార్గం తప్పిపోతాడు అప్పుడు మన తన తల్లికే అవమానం తెస్తాడు అంటే మనం మన తన అన్న తల్లికి అవమానం తెచ్చేలాగుంటాడు అనమాట అప్పుడు తప్పు ఎవరిది బాలుడా తల్లిదా తల్లిదే వస్తుంది కదా బాలుడు తెలియదు మనం బోధించాలి సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పదహారు వచనం దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారు పడిపోటను నీతిమంతులు కన్నులారా చూచేదరు అంటే దుష్టులు దుష్టులు ఎవరు ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని పాటించి దేవుని వాక్యం నడవకుండా దుష్టులు ఎప్పుడు వాళ్ళు ఎట్లా ఇన్ ఇంగ్లీష్ వెన్ ద వికీడ్ ఆర్ మల్టిప్లైడ్ ఓకే transposition increase it bad the riches shall see their call we will allow to the prabalinaapudu ante vaalu vaalo ante chepp cheppam anamata dushtulu prabalinaapudu cheddutallamo prabalunu eppudeyite vaalu ekkuvautaru multiply prabalinaapudu ante multiply avadam anamata okka daniki ante like okka dantatho okati multiply avadam dushtulu eppudeyite ekkuvautaru చెడుతనం కూడా అంత ఎక్కువైపోతుంది అనమాట లోకంలో అరే దుష్టు దుష్టులు అంటే ఒక ఒక దుష్టు ఉన్నాడు ఆ దుస్తులు ఇంకో దుస్తుని ఇంకో దుష్టుని తయారు చేయడం ఎలా తయారు అలా వాక్యాన్ని తెలియదు దుష్టులు అంటే సైతాన్ని కింద దుష్టుని ప్రేమించిన వాళ్ళు దుష్టులు చేతుల కింద పోతుంది వాళ్ళు దుష్టులుగా అప్పుడు ఏమవుతుంది మనము అదే అందుకే ఈ దృష్టిని తయారు కాక మనము దేవుని వాక్యం ద్వారా ఇతరులను మనం మార్చడానికి మన ప్రార్థనల ద్వారా అలాగే మనం ట్రై చేయాలన్నమాట లేదంటే ఏమవుతుంది ఒక్క దుష్టుడు దుష్టుని తీసుకోవచ్చు అనమాట అంటే ఒక్క సైతాన్ని నేను వచ్చిననుకో ఇంకా ఏ సైతాన్ని వచ్చినట్టు వచ్చినట్టు పడిపో ఎంతమంది మల్టీప్లై అయినా కూడా నీతి మంతులు వాళ్ళు పడిపోవడం వల్ల చూసాం మనం దీవునం బిడ్డల నీతిమంతులు అంటే వాళ్ళు ఎంత మంది ఉన్న ఒక్క నీతి మంత్రులు ఉన్నా కూడా నీతి మంత్రులు అంటే ఏసీ నమ్ముకొని బిడ్డలు అంత పవర్ ఉంటుంది కాబట్టి అంత మంది ఉన్న వాళ్ళు పడిపోవాల్సిందే ది కెన్ నాట్ ది కెన్ నాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రైఫర్స్ అంత అంత శక్తి మనం ఎప్పుడైనా కూడా దేవ శక్తిని ఎరిగిన దేవుతుని ఎరగకుండా నువ్వు విచారిస్తూ నువ్వు బాధపడుతూ వాక్యం చదివి చదువుకుంటా కానీ నువ్వు దేవుడి శక్తిని ఎరగకుండా నువ్వు ఎంత వాక్యం చదివినా చేసినా మనం తెలుసుకోలేమున్నాం అంత శక్తి మన ఏసీలో ఉంది ఆయన నామంలో మనము చాలా ఆత్మీయంగా అంటే మన హృదయంలో మనం ఎంత కలుసుకుని మనము గ్రైస్తం అంతగా మనతో మాట్లాడుతూ ఉంటాం అయితే ఇప్పుడు సెవెంటీన్త్ సెవెంటీన్త్ వర్స్ నీ కుమారుని శిక్షించినాడలా అతడు నిన్ను సంతోషను అందుకనే దేవుడు మనకి ఏం చేస్తాడు దేవుడు మనం దేవుని కుమారుల మనం దేవుడు మనల్ని శిక్షిస్తాడు అనమాట ఎట్లా మనము ఏ విధంగా శిక్షిస్తాడు దేవుడు మనకి దేవునికి మనం శిక్షించాలని మన అట్లా ఇష్టం లేదు కానీ దేవుడు ఏ ఎందుకంటే శిక్షించే మనం కరెక్ట్ అవ్వడానికి సంతోషం మనం కరెక్ట్ అవ్వాలని ఈ లోకల్లో శిక్ష పొంది నన్ను పలు లోకలతో దేవుడు అంతగా ప్రేమిస్తున్నాడు మనల్ని మనం కూడా ఎలా అయితే ఈ లోక రీతిగా మనము మనం ప్రకృతి విధంగా మన పిల్లల్ని కొట్టాము అదే రీతిగా దేవుడు కూడా మనకి సేమ్ అట్లాగే మనకి శిక్షిస్తాడు అతడు నేను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలుగజేయను అంటే ఇక్కడ ఈలో ఒక విధంగా చూసుకుంటే కూడా నువ్వు నీ పిల్లల్ని శిక్షించి ఒక కరెక్ట్ మార్గం నడిపినప్పుడు పెద్దవాడు అయినప్పుడు నీ పిల్లలు అంటే మన పిల్లల్ని సంతోషపడతారు అప్పుడు మనం మన మనసుకి ఆనందం కలుగుతాయి అనమాట అయితే దేవుడు కూడా దేవుడు కూడా సేమ్ మనం కూడా ఎలా అయితే ఫీల్ అవుతాం దేవుడు కూడా అన్ని అవన్నీ దేవుడు ఫీల్ అయింది దేవుడు అవన్నీ మనకి ఫీల్ అయిపో అంటే ఫీల్ చేస్తే అని అంటాడు ఆయన ఆయన లోకరితంగా ఉన్నప్పుడు దేవుడి శిల్వం అన్న పొందక ముందుకు ఆయన అన్ని మనం చూపించాం కదా ఆయన కూడా ఆకలి అయింది ఆయన కూడా దెబ్బలు ఉన్నాయి మనం ఎట్లా బాధపడతామో మనం ఎట్లా అనుకుంటామో దేవు కూడా మన దేవుడు అనుకుంటాడు మన విషయంలో ఆయన కూడా మనం నా కొడుకుని ఈరోజు సూచిస్తే రేపు పొద్దున్న నా నా పిల్లలు అంటే ఆయన మనం ఆయన తన పిల్లలుగా మనల్ని చూస్తున్నాం ఆయన అందుకే శిక్షిస్తాం అనమాట ఎందుకు మనం కరెక్ట్ అవ్వాలని కరెక్ట్ అయ్యి మనం పలు ఒక రాజ్యానికి చేరబడాలి ఆయన నామానికి నెమ్మది ఇవ్వాలి అనేసి ఆయన దేవుని మనల్ని ఎంతోగానో చూస్తూ ఉంటాడు లాస్ట్ వన్ చెప్పి నేను ముగిస్తాను దేవోక్తి లేని ఎడల కట్టులేక తిరుగుదురు దేవోక్తి అంటే దేవుని మీద భయభక్తి దేవుని మీద భయభక్తి లేని నువ్వేముంటే జన్మలు ఎట్లుంటాయంటే కట్టడం లేకుండా అంటే ఎలాంటి అంటే ఎలాంటి ఆర్నల్ ఇలాంటివి కూడా ఏమంటారు వాటిని దే డోంట్ హ్యావ్ ఎనీ లా అనమాట ఎలాంటి ఫాలో గారు అనమాట దేవక్తి నీకు చాలా మంది జనరేషన్ ఎప్పుడు చూసుకుంటే కూడా దేవుని భయభక్త కలిగి లేనే లేదు ఓన్లీ దే ఆర్ డూయింగ్ ఫర్ ద స్టేక్ ఆఫ్ పీపుల్ అండ్ ఏమంటే మనుషులు చూస్తున్నారని ఏదో వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని ఇంకొకటి ఏంటంటే ఏదో ఆ ఒక పద్ధతి ఒక అలవాటు ప్రకారం కానీ నిజమైన దేవుక్తి చాలా మందికి లేదు ఎందుకంటే ఈ జనరేషన్ లో టైం టైమే లేదని చెప్తున్నారు అలాంటి వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళ కట్టడలే ఉండవు అన్నమాట వాళ్ళ కట్టడలు లేక తిరుగుతారు అనమాట నియమాలు ఉండవు ఏముండో అన్నమాట దే కెన్ దే విల్ వాట్ ఎవర్ దే వాంట్ అంటే తప్పులు కూడా చేయడానికి వాళ్ళు వెనుక గోరనమాట వాళ్ళు అదేంటంటే ఫర్ టెంపరీ బీయింగ్ దే వాంటెడ్ టు బీ హ్యాపీ వాళ్ళకి అంటే టెంపరీగా హ్యాపీగా ఉండాలని అనుకొని కట్టడం లేకుండా అదే నువ్వు దేమే భయపడుతుంటే నువ్వు ప్రతి విషయానికి భయపడతావు ఈ తప్ప తప్ప రైట నేను చేయొద్దు మనం ప్రార్థిస్తాం ప్రార్థ్యం అడుగుతాం అనమాట అది ఒకవేళ మాకు ఎంత ప్రాబ్లం ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత ప్రాబ్లం ఉంది నేను ఇప్పుడు తప్పు ధరలకు వల్ల లేదా కరెక్ట్ ధరలకు వల్ల అది మనం ప్రార్థిస్త మనం దేవు అలా పడిపోకుండా నిలబడి ఒక కట్టడల్ని మనం కలిగి ఉంటాం అన్నమాట దేవుని భయభక్తి కలిగి ఉంటే దేవభక్తి లేకపోతే అంటే దేవుని అంది భయభక్తి లేకపోతే నువ్వు తిరుగుతూ ఉంటావు అక్కడిక్కడ ధర్మశాస్త్రం అనుసరించి వాడు ధన్యుడు అందుకే ధర్మశాస్త్రం అంటే మనకు మన వాక్యం ఎప్పుడైతే వాక్యం ప్రతిరోజు ధ్యానిస్తావు నువ్వు ధన్యుడు అంటుంది ఎందుకంటే నువ్వు తప్పులో పోకుండా నువ్వు రక్షింపబడతావు యు సేవ్ ఫారెన్ ఎనీ ఇది మనం ఎందుకు జాగ్రత్తగా కలిగి ఉండాలి అందుకే మనం ప్రతిరోజు వాక్యం ధ్యానించాల వాక్యం వాక్యం అనేది ఫస్ట్ మనం కలిగినప్పుడు ఫస్ట్ థర్డ్ అంటే అంటే ఫస్ట్ మనకి వర్తిస్తుంది అనమాట నేను నేను జరిగిన అయితే దేవుడు నా ఫస్ట్ అనుకుంటుంది నేను అందుకు చేయగలి వాళ్ళకి అనుకున్నాను it is about years ago I ska self-employed from the course of Europe So, the problem is to tell students but also artificial vaan to learn something when those things have something unclecha also make that make sense also without our membership at least muitos years we must work very firmly consistent I guess having a chance in that would work even after like che suddenly he destroyed and that without remedy ante without anything any remedy antelusga meeku mana mi chikkalu nistuntam kada ala elantiji kuda chance leyakunda hataatiga manaku naasham ostha appudu nu ye chesna em undanu akada da devu baagalu undu nu baanu devu guru anukunna devu da entha emna devuni nalli mana manchuruke manni ento prema antinchi manaku nanu maarinchu ప్రార్థించే వాళ్ళు ఆయనతో ఉండాలని ఎంతో ఆశపడుతుంది మనం మనము ప్రార్థించే ప్రయత్నం చేద్దాం మనము ఆశీర్వదించ వాక్యం కోసం ప్రార్థించండి ప్రార్థనా స్థితి స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ ఆత్మ దేవ కృపాకనిక రంగల్ దేవాక్యంధారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నటువంటి మార్చుకొని మీ అందరూ ప్రభాతం వీళ్ళిక్కడ ఉంది ప్రభావం భాయభక్ జీవితం కలిగి ఉండాలి ప్రభాతం వాక్యంధారా మా అందరితో మాట్లాడేందుకు వండనాలు చెల్లిస్తున్నటుండి ఈ వాక్యాన్ని ప్రభావం ఉరంతులకు ఫలించడానికి సహమనుభవించుకొని ప్రార్థిస్తున్నంతభా ఆత్మ దయ వర్ణాలు చేస్తున్నట్టు శాంతి సమాధానం ఎల్లప్పుడూ ఈ గ్రూపులో అందరికీ వాక్యం చెప్పిన సిస్టర్ కుటుంబానికి ఆన్లైన్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి ఎల్లప్పుడు సదాకాలం తోడైండుకేన్ ప్రేజ్ లో ప్రైజ్ లో అక్క అంత ప్రేజ్ లో